మనసి జగురుడితడో మరియు గలడో పేద వినుతుడితడుగాక పేరొకడు గలడో అందరి కినితడిపో అంతరాత్ముడను అందరూ ఇతడో మరియు నవలనొకడో నందకధరుడు జగన్నాథుడు అచ్యుతుడు గోవిందుడితడుగాక పేరొకడు గలడో తనరనిందరికి చైతన్యముసిన ఆతడు పునరనితడో మరియు నొగడు గలడో తినకర శతతేజుడుగు దేవదేవుడు సద్వినుతుడు ఇతడుగాక వేరొకడు గలడో పంకజభవాదులకు పరదైవమితడని అంకిరు ఇతడో అధికుడొకడు శంకరీ స్తోత్రములు సతతము గైకొని వెంకట విపుడో కాక వేరొకడు గలడో